హరిభక్తి ఓడ ఎక్కినట్టివారలే కాని తరగుమొరుగులను దాటలేరెవ్వరును నిండు చింతాజలధికి నీళ్లు తన చిత్తమే దండి పుణ్యపాపాలే దరులు కొండల వంటి కరళ్లు కోరికలెందుచూచినా తండుముండుపడేవారే దాటలేరెవ్వరును ఆపదలు సంపదలు అందులోని మకరాలు కాపురపు లంపటాలే కయ్యొత్తులు చాపలకు గుణములే సరిజొచ్చే ఏరులు దాపుదండ చేబ్బు సగ్గులే నిచ్చలు బోటునుబాటు బలువైన ఆశే బడబాగ్ని యలమి శ్రీవెంకటేశు హితులకే కాల్నడ తలచి ఇతరులెల్ల దాటలేరెవ్వరును